కీర్తన సంఖ్య రెండు వందల తొమ్మిది ఇందిరా నాథుడవు ఇందరికి ఏలికవు చిందర వందరలైన చింతలు మరియేలా ఉండుమంటే <Sessizia> నుండవి ఊరక బ్రహ్మాండాలు నిండుమంటె నిండినవి నీరథులెల్లా మెండగు ప్రతాపమిదే మించినీ వినోదమిదే ఒండు దైవాల గొలువ పుట్టమంటే బుట్టిరి పూచిన దేవతలెల్లా అట్టే అణిగిరిగా అసురులెల్లా పట్టిన నీచలమిదే బహుళ స్వతంత్రం ఇదే పెట్టి దైవాల పనులు వేరే కమ్మంటే నాయను కైవల్య పదవులు రమ్మంటే వచ్చే వేద రాసులెల్లను కమ్మిన శ్రీ వెంకటాద్రి కడప రాయుడా నీకు ఇమ్ముల నీ మహిమదే ఇతర ములేలా